ేహమిది ఒకటే దేవుడని ఒకడవే ఇహల రెంటెప్పరమివో మా బతుకు రాతిరొక్క లోకము రవ్వపడే కలలోనా కాతల పగలొక్క లోకము వేగితే ఈతల రెప్పలే మరగిందుకునందుకు చూడ ఈతుల రెంటెప్పరమిదివో మా అతికాకిలొక్కటే జవ్వనపుగా కరచు సుతకాకిలోక వేరే సుఖమై తోచు మతిలోని మరగింతే మగువలే ఇద్దరును ఓ దెప్పరమిదివో బతుకూ దైవమా నిన్నాతుమలోదలచి ఆనంది పూవుల నిన్ను పూజింతు పొంచి వెలిని శ్రీవేంకటేశ మరగింతే ఈవల రెంటెప్పరమిదివో మా